రెండు వందల యాభై ఎనిమిదవ కీర్తన ఏమి చేసిన అధికూషింపగనదు అటుగతివారలకింపగా అనంతములు పెద్దలు ఏమి చేసినా వారిని ఆక్షేపించటం దూషించటం తగదు వారి వారి మాహాత్మ్యాలు ఎన్నో ఉంటాయి వాటిని తెలుసుకోవాలి ముందుగా భగవంతుడు తన దాసులైన భక్తుల ఇళ్లకు కూడా వెళ్ళి రక్షించిన సందర్భాలు మనకి తెలుసు అందువల్ల ఆయనకేం తక్కువతనం కాదు ఈ సందర్భంగా కొన్ని పౌరాణిక సన్నివేశాలను దృష్టాంతపూర్వకంగా మన ముందు ఉంచుతున్నారు పదకర్త శ్రీ పెద్ద తిరుమలాచార్యులవారు దుర్వాసుడు ఎంత కోపిష్టి అయితే మాత్రం ఆయన తపస్సుకు ఏం తక్కువైంది ఆంజనేయుడు సూర్యుణ్ణి మింగబోసేటప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో విసరికొట్టాడు గదా అతడు మూర్ఛితుడై క్రింద తండ్రి వాయుదేవుడు వాయువుని స్తంభింపజేసి కొడుకును బ్రహ్మగారి దగ్గరకు తీసుకుని వెడితే దేవతలందరూ వరములిచ్చారు ఆంజనేయస్వామికి ఏం తక్కువైంది మహాతపస్వి అయిన జనకుడు మహారాజైనంత మాత్రాన ఆయన సద్గుతులకు ఏమి ఆటంకం రాలేదే అగ్నిదేవుడు సర్వభక్షకుడు గదా ఆయనకేమన్నా అశుచి అంటుతుందా అలాగే సూర్య కిరణాలు హేయమైన వాటిపైన కూడా ప్రసరిస్తాయి వాటికి ఏమంటుతుంది చంద్రుడికి మచ్చ ఉంటే మాత్రం చల్లదనానికి లోపంలేదే ఆదిశేషుడు విషధరుడైతే మాత్రం ఆయన ప్రాభవానికేం లోటు ప్రహ్లాదుడిది రాక్షస కుటుంబం భక్తికి హన్న లోటు వచ్చిందా హరిశ్చంద్రుడు అంత్యకులజునకు అమ్ముడు పోయినంత మాత్రాన ఆయన సత్యము తరిగిపోయిందా లేదే అలాగే శ్రీవెంకటేశ్వరస్వామి తన భక్తుల ఇళ్లకు వెళ్ళి వాళ్ల మొర ఆలకించినంత మాత్రాన ఆయన మహిమకి ఏమీ లోటు రాదు అంటున్నాడు పెదతిరుమలాచార్యులవారు కీర్తన వినండి అటుగాయేమిషినా అధికూల దూషింపగత నదు పటు గతివరమాంబులు పరికింపంగా అనంతములూ థరలో దుర్వాసుకమునకు భంగమద పరాశరుడు మత్స్యన్థి గోరిన పాపమంటునా ఆతనికి అరసి వాయుజుడు బ్రహ్మపట్టమునకు ఆసగించితే లాఘవమా సరిజనకుడు రాజ్యంబు చేసితే సద్గతి పొందక తొలగేనా అటుగానా ఏమి చేసిన అధికల దూషింపగతన్నదు అనలుడె డు సర్వక్షకుడైతే అశుచిత్వము కలదా దినకరుకి హేయములంటిన దిన దీప్తికి నిఘడమగునా వనరచంద్రునకు కళంకు కలిగిన ఉడుగక్క శైత్యము మాన కనుడగు శేషుండు విషధరుడైతే కడు పాండిత్యము తరగేన అటుగా నాయేసినా అధికల దూషింపగదనదు అల ప్రహ్లాదుడు రాక్షస జన్మం వైనంత నిభక్తికి కొదువా కులము గలహ నిశ్చంద్రుండు అంచజుని కొలిచిన సత్యముకడముగునా కలహ ప్రియుడైనా నారదునకు కలిగిన సాత్వికమున కొరత ఎలమి ఎలమిశ్రీవెంకటేశుడు తనదాసుల ఇండ్లను అధికొడెకాడా అటు కామి చేసిన అధికల దూషింపగదనదు పటుగతివారల మాహత్యంబులు పరికిం బంగా అనంతములు